వెర్రిమాను పరవ్వరు వేదురు నాయంత విడువను ముర్ర బాలలో బుట్టిన ముంచిన వెయ్యా జగముల రక్షించబాల్పడిం సర్వేశ్వరుడేవుండగ అగణితుడు ఆతని శక్తి అల్పముగా తెలిసిం జిగిన సంసార రక్షణ శేషదినంచును తిరిగద నగుబాట్ల అల్పుడనేం నా విర్రియ్యా దేవుడు అటు సుఖ దుఃఖములొసగ అంతయున్మనుజులు శేషేరని నే తిరిగితిని బంతినే నా వంటి జీవులబడి తిరుగాడుచు కర్మపు దొంతుల చిక్కిననా వెర్రితోడనే ఇదే అయ్యా శ్రీవేంకటం యుజుటనే చేకొని వరములొసగం దావతిపడి ఇతరుల నే తగులుచురడిగితేని ఈ వేళనే నా గురుడును ఈ దైవము నిటు చూపగ తో వెరిగి ఇటునే బతికితి బతికి తొల్లల్లవిర్రినయ్యా